ఎస్ కి నామంలో మీ అందరికీ వందనాలు ఈ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికీ వందనాలు దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి చెల్లించుకుంటున్నాము దేవుడి యొక్క ధన్యత ఇచ్చినందుకు మనకు ఇంట్లో ఆనందం ఒకటి మనం స్టార్ట్ చేసుకుందాం మన మధ్యలో శాంత మిస్టర్ ప్రార్థన ఇస్తుంది సువరాజ్ బ్రదర్ పాట పాడతారు అందరికి మహాపరిషుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి గల మా ప్రభా దేవాతి దేవ రాజవతి రాజా దయగల తండ్రి నీకే వందనాలు తీస్తూ ఉత్తరాల నైనా ప్రభా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేము అందరం ఉండగా ప్రభా మా మధ్యలో మీద దిహండి నాయన ఆత్మ నడిపింపుదై చేయండి మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి పరిశుద్ధుడా దేవాతి దేవా నీకే వందనాలు తండ్రి ప్రభా మేమంతే దినాల్లో ఉన్నాం ప్రభా లోకం మీద ఎన్నో ప్రభా కార్యాలు మేము చూస్తున్నాం విభత్తుల్లో మేము చూస్తున్నాం వర్షాలు భయంకరంగా ఉన్నాయి ప్రభా ఏస తండ్రి నీ కృప చేత రక్షించుకున్నావు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభావ తండ్రి నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని వందనాలు తండ్రి మా ఎడల ప్రభా ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించి దేవుడవు గొప్ప దేవుడవు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా గొప్ప దేవుణ్ణి ప్రభా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకులాగా ప్రభా నీ కృప దయచ్చేయండి ఎసు ప్రభా వాక్యం చెప్పే వాళ్ళ మీరు మాట్లాడండి పరిశుద్ధుడా నీకేస్తూ తీస్తూ ఉత్తరాలనైనా ప్రభా ఇంకా మారు మనసు లేని మారు మనసు దయచ్చేయండి ప్రభాని అత్యుత్తమైన కృప చేతనింపమని ప్రార్థిస్తున్న తండ్రి పరిశుద్ధుడ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ఎస్ఏ ప్రతి ఒక్కరిని మా సరి తండ్రి తండ్రి వినివారు మాత్రం కాకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవించాలా ప్రభా సాతాను కూడా ప్రభా ప్రతి ఒక్కరిని జల్లిస్తున్నాడు తండ్రి పరిశుద్ధుడా యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి ప్రభా అంతవరకు సహించి వాడు ధన్యుడ పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ప్రభని రక్షణ మేము కాపాడుకోవాలా పరిశుద్ధుడా నీ రాకడికి మేము సిద్ధపడి ఉండాలా తండ్రి నీకే వందనాలు నైనా జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి పరిశుద్ధుడా తండ్రి అర్భుత కరుడవ ఆశ్చర్యకరుడవు ప్రభ గొప్ప కార్యాలు చేయగల దేవుడవు ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభ పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి ఏసయ ఈ ఆరాధన అంతట్లో మీరు ఆదిత్యం వహించి నడిపించమని ఏసయ్యా మీరే మాట్లాడమని ఏసయ్యా ప్రతి ఒక్కగా ప్రభ నీ చెప్పుకున్నాం ప్రభా మీరే తోడుండి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ బ్రదర్ ప్రైస్తల మన మధ్యలో సురాజ్ బదర్ పాటో పాడతారు సురాజ్ బదర్ పాటో వాడండి అనా ప్రైజ్ లోడ్ అన్నా అందరికీ ప్రైజ్ లో ప్రైజ్ లోడ్ అన్నా అందరికీ మన మధ్యలో ప్రసాద్ బ్రదర్ కూడా ఉన్నాడు మేము ఇద్దరం కలిసిపోవచ్చు అందరూ కలిసి పోవడండి ఓకే బ్రదర్ థ్యాంక్ స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు రేచించువాడవు మా పక్షం నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నీలచి జయ మెచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందు నీకే నీకే సాధ్యము ఏ సయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిది మా పరమ కుంరీ నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిది మా పరమ కుంబరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గోపవి మాహూకకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మాహూకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుంద ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందువు ఏ సయ్యా ఏ నీకే నీకే సాధ్యము ఏ సయ్యా ఏ సయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ నిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మాదేవా నీవే మాతోడుంటే అంతే చాలును అపవాది తలసిన కీడులన్నీ మేలై పువును మాదేవా నీవే మాతోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మైమంత తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మైమంత తెచ్చుకో ఎ సయ ఏ సీకే నీకే సాధ్యము ఏ సయకే నీ కే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హేచ్చించువాడవు మా మాపక్షము నిలచి జయ మెచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హేచించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు చేయగలవు కథ మొత్తం మాచగలవు నీ నామముకే మైమంత తెచ్చుకుందుము ఏ సయ్యా ఏ సయ్యా నీకే నీకే సాధ్యము ఏ సయ్యా ఏ సయ్యా నీకే ైజ్ మరొకసారి మీ అందరికి వందనలో దేవుని నామంలా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చిన కాబట్టి మన మధ్యలో బ్రదర్ వారు మనకు దేవుని వాక్యం అందిస్తారు బ్రదర్ ప్రైజ్ లాడు ప్రైజ్ మీరు వాక్యం షేర్ చేసుకుంటారు ప్రైజ్ లాడు అందరికీ ప్రభు నామానికి మొదటి కొరేంత పదకొండవ అధ్యాయము ఒకటో వచనము అపస్తుడైన పౌలు గారు మొదటి కొరేంతీళ్ళుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనము నేను క్రీస్తును పోలి నడుచుకొని ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి ప్రార్థించుకుందాం దేవుని సాయం కొరకు పరిశుద్ధుగా ప్రభా ప్రేమాల తండ్రి కృపకల దేవా మీ పాదాలకు వందనాలన్నా స్తోత్రాల స్థితులు చెల్లిస్తుంటున్నాం గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాను వచ్చినందుకు మీకు వంద సజీవులెక్కలు వస్తున్నందుకు కూడా మీకు వందనాలు ప్రభ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ముఖ్యంగా తండ్రి అప్పుడు అయోగ్యులను ప్రభా కొటివాడను ప్రభా జ్ఞానాన్ని పాత్రగా నన్ను సాయం చేయండి ప్రభ మరి ఎక్కడ నామము ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్య నేను ఉంటానన్నావు ప్రభ నా కృప కనికరమలు కదా తండ్రి మీకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ప్రభ పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నా తండ్రి ప్రభా అయ్యా నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మచ్చుంటున్నావు అంతేకాదు ప్రభా మరి వాక్ను రెండెంతలు గల ఖడ్గా హృదయం విభాగించినట్లు కృపను దయచేయండి ప్రభా సహాయం చే అందరితో కూడా మీరు మాట్లాడు నెమ్మదిని దయచేయండి ప్రభా మరి నానా అయ్యా జరగనున్న విజ్ఞాపనలో కూడా నీ కృపను నీ సహాయము దయచేస్తున్నా దేవుడుగా నేడుగా మీరే ఉంటే అందరితో కూడా మీ సన్నిధిని వచ్చు మరి పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ వీడుకుంటున్నాం ఇక్కడ అపోస్తడు అయిన పౌలు గారు మరి ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారం వేరును నన్ను పోలి నడుచుకున్నాడు అని పొరింతి సంఘానికి ఆయన రాస్తూ వస్తున్నాడు పురింతి పట్టణంలో మన యొక్క సంఘానికి మరి ఆయన ఇంత ధైర్యముగా మరి ఆయన పోలికగా ఆయన ఎటువంటి రీతిగా వేసు క్రీస్తూ మరి నడుస్తూ వచ్చాడు అందుకే ఆ యశ్ ప్రభు కూడా ఏమంటాడంటే ఈయన నేను అనుభవించ నా శ్రమలు మిగిలినవన్నీ ఈయన అనుభవించవలసి ఉన్నది అని లేఖన భాగాలలో ఉదంతి పత్రికలోనే రాస్తా ఉంటాను అయితే వాటినన్నిటిని మిగితా వాటిని యేసుక్రీస్తు ఏదైతే శ్రమలు మిగిలి ఉన్నాయో వాటిని అనుభవిస్తా వచ్చాడు అందుకే ఈనాడు ఒక ముళ్ళు ఆ ముళ్ళుని తీసివేయమంటే యేసుక్రీస్తు ప్రభు అంటారు నా కృప నీకు చాలను దాంతో ఈయన సరి చేసుకుంటాడు చాలు ఆ కృప నాకుంటే చాలు అయితే ఒక విషయమే కాదు కానీ అపోసురుడైన పౌలు గారు ఇట్టి ధైర్యం కలిగి ఆయనను పోలి నడుచుకోమన్నాడు అనంటే ఆయన ఆయన జీవితంలో మనం అనేక విషయాలు మరి గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఈ చివరి దినాలలో మనము ఇహ సంబంధమైన వాటి గురించే మనం ఉంచుతా ఉంటాం భౌతిక సంబంధమైన వాటి గురించే మన ఆలోచనలు కలిగి ఉంటాం కానీ ఈ అపోసులను ఆయన పౌలు గారు ఏమంటాడంటే బ్రతికుట క్రీస్తే చావైతే లాభము అంటాడు ఈ దేహమును నేను విడిచిపెట్టి త్వరగా వెళ్ళాలనుకుంటున్నాను ఆయన నేను కలుసుకోవాలనుకుంటున్నాను కానీ ఈ దేహంతో పని ఉంది కాబట్టి ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని అంటాడు అంటే ఆయన మరి మనల్ని హెచ్చరిస్తున్న మాటలు ఎన్నో ఉన్నాయి ఆయన జీవితాన్ని బట్టి కానీ కొన్ని క్లుప్తంగా మనకు తెలియబడుతున్న ఏంటంటే ఈ లోకం ఈ ఈ యొక్క లోకం నటన మరి ఇవన్నీ గతిస్తాయని బైబిల్ సెదిస్తా ఉంది కేవలము ఆయన మాటలు మాత్రమే ఎల్ల వీళ్ళ జీవితాంతం నిలిచి ఏంటంటే కేవలము ఆయన మాటలు మాత్రమే మిగతా ఈ లోకంలో లయమైపోతాయని మరి ఏది శాశ్వతం కాదని ఏది మరి ఈ లోకంలో మనం అనుభవించేది ఏది కూడా అదంతా కిపరవరి అని ఈ దేహంను కూడా ఒకరోజు విడిచిపెట్టాలని మరి మనకు బైబిల్ ఎన్నో మరి సార్లు హెచ్చరిస్తా వచ్చింది అందుకని అదే పంతలో నడిచినటువంటి అపోస్తులుడైన పోలి గారు ఈరోజు సంగమైన మనల్తో కూడా ఆయన మాట్లాడతా ఉన్నాడు అంటే క్రీస్తులు పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది ఆయన క్రీస్తులు పోలి నడుచుకున్నానని బహు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు క్రీస్తుకి మాదిరిగా ఉంటున్నాను నేను ఒక రిప్రజెంటేటివ్ గా ఉంటున్నాను నేను ఆయన అడుగు జాడంలో నడుస్తున్నాను ఆయన ఏదైతే చేయమని చెప్పాడు ఏదైతే నాకు అప్పగించాడు నేను దానికి విధేతను చూపిస్తున్నాను దానికి లోబడి ఉంటున్నాను దాన్ని నేను తగ్గించుకొని స్వీకరిస్తున్నాను దాంట్లో భాగంగానే ఈయనకి అనేక శ్రమలు కలుగుతా ఉన్నాయి ఏసుక్రీస్తుని పోలి నడుచుకునే విధానంలో ఎన్ అనేకమైనటువంటి శ్రమలు కలుగుతా ఉన్నాయి ఎన్నో ఎన్నో గమనిస్తూ ఉంటాం ఆయన జీవితంలో ఎన్ని సార్లు కొరడా దెబ్బలు అనేక సార్లు ఆ చెరసాలలో బంధింపబడినప్పుడు అనేక పత్రికలు రాస్తా ఉన్నాడు కానీ ఆ శ్రమల్ని ఎన్నదగినవిగా ఎంచలేదైనా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఇష్టపడలే అవి చాలా చిన్నవి అని అంటున్నాడు ఎందుకంటే కలగల్లో ఉన్న బహుమానం చాలా గొప్పది ఈ పరుగు పందంలో మరి ఆ యొక్క గురి యొక్క కాబట్టి ఆ గురి దగ్గర ఏముందనంటే గొప్ప బహుమానం ఉంది అది ఈ శ్రమలకు ఎన్న తగినది కానే కాదు కాబట్టి ఆయన ఎటువంటి రీతిగా ఉండడం అంటే అనేక సార్లు మరి ఓడ ప్రయాణంలో ఒక రోజు ఊడ ప్రయాణం చేస్తా ఉంటే ఆ యొక్క ఆయన వెళ్తున్నటువంటి ఆ యొక్క పడవ బదులైపోతుంది ఆ బదులైపోయినప్పుడు ఆ బదులైపోయి కొద్దిగా దొరికిన ముక్కతో ఆ సముద్రంలోనే ఒక రాత్రంతా గడుపుతాడు మనమైతే సాయంత్రం ఆరు గంటలకి రా సముద్రంకి దగ్గరికి వెళ్ళి నిలబడగలము ఆ సౌండ్కే సగం చచ్చిపోతాం భయపడిపోతాం జ్వరం వచ్చేస్తుంది కానీ ఆ రాత్రంతా ఎందు నిమిత్తం అనంటే కేవలము అసువార్థ నిమిత్తము క్రీస్తుని ఓని నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయన ధరించుకున్నాడు కాబట్టి ఆయన హృదయాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఈ లోకంలో ఈ ప్రయాసను ఎక్కడ ఆపడం లేదు ఆయన కలిగిన పిలుపుని దాన్ని విడిచి వేరొక పని మీదకి ఆయన దృష్టి వెళ్ళట్లేదు ఈ లోకంలో మన కంటి కనిపించేవన్నీ సుఖము సంతోషము ఎక్కడ వెళ్ళినా మనం ఎంజాయ్ చేయగలుగుతాము ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎవరన్నా మన బంధువులు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ట్రిప్ వేసాము అక్కడ లొకేషన్ బాగుంది పది ఏదన్నా మనతో చెప్పాను కూడా ఎక్కడ ఆశ మనం కూడా ఎంత బాగుండు ఇవన్నీ ఈ లోకంలో లయమైపోయేవే ఈ భౌతిక సంబంధమైనవే కానీ మన హృదయం ఎక్కడుందనంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మన హృదయం ఉంటా వస్తా ఉంది అందుకే నేను పోలిన ధైర్యం నేను చెప్తా ఉన్నాడు ఈరోజు మనం కూడా చెప్పగలమా నేను క్రీస్తులు పోలి నడుచుకుని చిన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని అనే మనకు ఒక సవాల్ విసురుతా ఉన్నాడు నేను అట్లా నడుస్తున్నాడు మీరు నన్ను పోలి నడుచుకుంటారా నడుచుకోండి ఎందుకనంటే శాశ్వతమైనది ఒక లోకం ఉన్నది ఇది జస్ట్ టెంపరవరీ అయితే శాంపుల్ మాత్రమే మనకు దీని నుంచి ఇక్కడ లాభం అనేది ఏది లేదు అందుకే ప్రసంగిలో ఏడో అధ్యాయంలో ఆ పౌరు గారు ఏ విధంగా అయితే బ్రతికాడో అక్కడ మొదటి వచనంలోనే ఉంటుంది ఏడో అధ్యాయం మొదటి వచనంలోనే ఒకని జన్మదినము కంటే మేలు ఈయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు బ్రతుకుంట కంటే మరణమైతే మేలు ఒకని జన్మదినము కంటే చాలా గొప్పదిగా బైబిల్ చెప్తా ఉంది కానీ క్రైస్తవుడు భయపడకూడదు దేనికి అని మరణానికి కానీ ఈరోజు మరణం అనంటే మాకు అది చాలా భయంగా ఉంది నేను మొన్ననే మామగారు చనిపోయారు చంద్రశేఖర్ సార్కి తెలుసు అయితే మా మొన్న మొన్ననే ఫిఫ్టీన్త్ రోజు ఆయనకి మోచైకి గాయమైంది కింద పడి అయితే ఒక ఫోర్ డేస్ తర్వాత వాళ్ళు కట్టుగట్టు పంపించి ఫోర్ డేస్ తర్వాత రండి తగ్గకపోతే చిన్న సర్జరీ తీద్దామన్నారు సరే అని నేను వెళ్ళాడు వాళ్ళు సర్జరీ చేద్దాం అనేసి ఒక ఇంజక్షన్ స్కిన్ కెయాలి టెస్ట్ డోస్ అంటారు దాన్ని నరానికి వేసింది అమ్మాయి నర్స్ వితిన్ టెన్ మినిట్స్ లో చనిపోయాడు వితిన్ టెన్ మినిట్స్ లో ఎటువంటి భయస్తుడు మాకు తెలుసు ఎందుకనంటే ఆయనకు ఒక నిరీక్షణ లేదు పూర్తిగా ఆయన రిపెంటెడ్ అయిన వ్యక్తి కాదు పూర్తిగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాదు ఈ లోకంలో ఉన్న ఆయన యొక్క ఎసెట్స్ ని చూసుకొని ఈ లోకంలో మరి ఆయన ఉన్న వాటిని కలిగి ఉండి దాన్ని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకునేవాడు కానీ నీకు నాకు ఏమి లేకపోయినా మన ధైర్యం ఏంటంటే మనకు మరణమైన మేలు ఎప్పుడు మరణం మేలు అనంటే క్రీస్తు మీద ఆధారపడినప్పుడు అందుకే అపస్సుడైన పౌలు గారు ఏమంటాడంటే ఆయన ఉపద్రవములలోనూ సొంత వాళ్ళతో కలిగిన ఇబ్బందుల్లోనూ ప్రాణాపాయములలోనూ మరి ఆకలి దప్పులలోనూ ఎన్నో కష్టాలలోనూ ఆయన నిలబడుకోగలిగాడు అనంటే ఈ యొక్క లోకంలో ఆయన యొక్క స్థితిని లెక్క చేయలేదు అందుకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమనంటే నేను సమస్తమును క్రీస్తు కొరకు నష్టపరుచుకొని చున్నాను ఇంకో చోట అంటాడు నేను సమస్తమును పెంటగా ఎంచుకొని ఒకసారి నేను ఒక సేవకుడిని అడగాలి ఇంకా దేవుణ్ణిలో బలపడాలంటే ఏం చేయాలంటే ఆయన ఒకటే మాట చెప్పాడు సమస్తం పెంటగా దేవునికి ఇంకా దగ్గర కావాలంటే సమస్తం పెంటగా ఎంచుకోవాలి కలిసి నడవాలంటే సమస్తం పెంటగా ఈ యొక్క అపోస్తుడైన పౌలు గారు ఆ మరణానికి మరి అన్ని భయపడతా లేదా క్రైస్తవుల మనం చెప్పుకొని చూ నామకర్థంగా ఉన్నవాడు మరణానికి భయపడతారు కానీ నిజమైన క్రైస్తవుడు యొక్క గురి ఏంటంటే మిషనరీస్ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది మిషనరీలు వాళ్ళు ఎంటర్ అయిన కొద్ది రోజులకే మరణిస్తూ ఉంటారు వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవిగా ఉంటాయి వాళ్ళు చేసినటువంటి ఆ మిషనరీ ఎన్నో ఆత్మల్ని ప్రభు వైపుకి తెచ్చేదిగా ఉంటది అందుకే ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తా వచ్చాడు నువ్వు ఒక కామన్ మిషనరీ ఒక ఏజ్ నిమిట్ ఎంత అంటే ప్రభు కోసం నలభై సంవత్సరాలు అంటే అంతకంటే ఎక్కువ బ్రతకరంట వాళ్ళు చలిలో పంపి చలిలోనే ఉండిపోతారు మంచులోనే ప్ర ఎండలోనే ఉంటారు కొంతమంది ఆ యొక్క అడవులలో సేవ చేస్తూ ఉంటారు మిషనరీని కొంతమంది మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకు పడని ఆ వాతావరణం మధ్యలో ఎవరు లేని చోట్ల ఆ పుల్లు పాములు తిరుగుతున్న పరిసర ప్రాంతాల్లో అటువంటి ప్రాంతాల్లో వాళ్ళంతా సువార్తలు ప్రకటిస్తే ఒకరోజు ఏమైపోతుందంటే ఆ వాతావరణానికో అక్కడ ఉన్నటువంటి విష జ్వరాలకో దేనికో ఒకదానికి బలైపోతా ఉంటారు క్రీస్తు కొరకు వాళ్ళు త్యాగం అవుతా ఉంటారు యేసు కూడా చెప్పాడు ఆయనని ధరించుకోమని ఏ విధంగా పోల్గారు ధరించుకున్నారు అది ఏ విధంగానంటే దాసుని స్వరూపము ధరించుకొని మనుష్య రీతిగా ఈ లోకానికి వచ్చి రక్త మాంసములు కలగవాడై తను తాను రిప్తునిగా చేసుకునేంతగా తగ్గించుకున్నాడు అంట దాసుని స్వరూపం చూడండి దావిది గారు మరి యాకోబు గారు ఏమంటారంటే దావిది గారు నేను మట్టి మట్టియే కదా మనం ఆ స్వరూపాన్ని ధరించుకున్నాడు ఏసుక్రీస్తు దేవాది దేవుడైంది నేను పురుగు యాకోబు ఆ స్వరూపాన్ని ధరించుకున్నాడు ఏసుక్రీస్తు ఈరోజు ఎవరి కొరకనంటే మన అయితే మనం ఏ విధంగా ఉండాలి ఆయనను పోలి నడుచుకోండి ఆయనను ధరించుకోవాలి తన్ను తాను తగ్గించుకోవడంలోనే ఉంది క్రైస్తవ్యం తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఇసుక్రీస్తు మన కొరకు అపూసులుడైన పౌలు గారు కూడా మనకి ఇస్తున్న సవాల్ ఏంటంటే నన్ను పోలి మీరు నడుచుకున్నది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఏది పోలి నడుచుకుంటున్నాం ఈరోజు ఎవరిని పోలి నడుచుకుంటున్నాం ఈరోజు మా బాస్ ఇలాగా సంపాదిస్తున్నాడు నేను కూడా అలాగ సంపాదించాలి ఒకరోజు ఈ భౌతిక సంబంధమైనది కొంత మట్టికే లాభము కానీ రాబోవు ఆ యొక్క లోకములో మరి ఆ యొక్క దైవభక్తి అనంటే రానున్న లోకములో కూడా గొప్ప లాభ సాధకమై ఉన్నది అనే మరి బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి రాబోవు లోకము కూడా సంబంధించింది మనం ఈరోజు సంపాదించుకోవాలి ఎందుకనంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇది జస్ట్ టెంపరవరీ ఈ లోకంలో వయసు పరిమితి లేదు ఎవరైనా చనిపోవచ్చు ఎవరైనా ఏ రోజైనా చనిపోవచ్చు రేపైనా చనిపోవచ్చు ఈరోజైనా నైట్కైనా ఎవరైనా ఏమైనా ఆపచ్చు అంటే మన దినములు ఆయన చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథంలో ఆయన లెక్కించి ఉన్నాడంత మన దినములు ఎంత అని మన దినములు ఎన్ని దినాలనే ఆయన లెక్కించి ఉన్నాడు ఎవరు ఆపలేరు మనము కాబట్టి రేపు మనం పోయేది మనకి ఏమి లాభం మనం ప్రభుకి ఏ లెక్క చెప్తాము వచ్చాడు ఈయనని ఈయన రక్షించుకున్నాడు కానీ ప్రభు కొరకు ఏం చేశావు ఆయనను పోలి నడుచుకోవాలి మాదిరిగా ఉండాలి లోబడి ఉండాలి తగ్గించుకోవాలి యేసుక్రీస్తు దేవుడై ఉండి ఈ శిష్యుల పాదాలు గడిగాడు ఎంత తగ్గించుకున్నాడు ఆయన దేవుడై ఉండి మన కొరకు ఎంత తగ్గించుకున్నాడు కదా మనం ఎక్కడ తగ్గించుకుంటున్నాం లోబడి ఉండాలి మన భయాలతో మనం ఇక్కడ ఈ లోకప్ బ్రతుకుతా ఉన్నాం దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా ఆయన నిజమైన దేవుడు కదా ఆయనే కాపాడతాడు అంటే ఒక లాంటి స్వార్థం అనమాట కాపాడకపోతే ఆహా కుదరదు ఈ దేవుడి దగ్గర ఈయన ఆశీర్వాదం ఇవ్వకపోతే ఈ దేవుడి దగ్గర కుదరదు చెప్పక అభిదోగులు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయనే మనకు దేవుడు ఈరోజు మనకు ఏది ఉన్నా లేకపోయినా ఆయనే మనకు దేవుడు అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం ఆయన ఇస్తేనే దేవుడు కాదు ఆయన బాగు దేవుడు కాదు ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన అల్ఫా ఓ ఆయన మాత్రమే దేవుడు వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా మనకు తెలుసు కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే అనిత్యత్వానికి ఒక అంటాడు ఇవ్వరు నువ్వు దయాల్లో అని కాదు కానీ నీ పేరు పరలోకం అందు ఉన్నదని సంతోషించు ములు కాసు చెప్తా ఉంటాడు మన నిజమైన ఆశీర్వాదం ఏంటంటే పరలోకంలో మనం చేరడం ఆ యొక్క ఆ యొక్క గ్రంథంలో మన పేరు రాయబడడము అక్కడ మనం చేరడము ఆ ప్రభువుని ముఖాముఖి కలుసుకోవడము ఆ యొక్క చేతుల మీదుగా మనకు కలగబోయే ఆ బహుమానాన్ని పొందుకోవడము ఇది నిజమైన ఆశీర్వాదం ఈ లోకంలో ఆశీర్వాదం తీసుకొని వెళ్ళలేవు ఇక్కడ విడిచిపెట్టాల్సిందే ఇక్కడ వాటిని కోల్పోవాల్సిందే అది మన ఆత్మతో వచ్చేది కాదు ఈ భౌతిక సంబంధమైనది ఈ శరీరంతో ఇక్కడనే ముగిసిపోతుంది కదా ఆయన అందుకే ఆయన భక్తుల మరణము ఎంతో ఆయన దృష్టికి విలువైనది దేహాన్ని విడిచి వెళ్ళాను అనుకుంటాం భక్తులు చాలా మందిని గమనిస్తూ ఉంటాం వాళ్ళ జీవితాలు ఏ ఉంటాయంటే ఇదో త్వరగా చిన్న వయసులోనే ఆ ప్రభుని కలుసుకుంటే ఎంత భాగ్యమో అని ఆలోచించే సేవకులు కూడా ఉన్నారు అటువంటి మిషనరీలు కూడా ఉన్నారు ఈరోజు నీకు భయం కలుగుతుంది సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ సంథింగ్ ఎక్కడో లోపం ఉంది ఇంకా నువ్వు అంటే మరణపాలు అవ్వాలని కాదు కానీ మన నిరీక్షణ ఏ విధంగా ఉంది కొలమానం ఒకరోజు ఈ రోజు పరీక్ష చేసుకుంటే అవను ఒకవేళ ఈరోజు కన్ను మూస్తే నేను ధైర్యంగా నిలబడగలనా అటువంటి భక్తి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని బైబిల్ ఈరోజు మనల్ని అడుగుతా ఉంది కాబట్టి టెంపరవరిగా ఉన్నదాని కొరకు మనము ప్రయాస పడకూడదు కానీ ప్రయాస నిత్యత్వానికి సంబంధించినదై అదే ఆత్మ సంబంధమైనదై ఉంటే మనకు ఎంతో లాభ మనము ఎన్ని రోజులని మనల్ని మనం మోసపొచ్చుకుంటా ఉంటాం కదా అందుకే ఎఫెస్సీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒకటి రెండు వచనాల్లో కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకున్నది ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకునడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఇదిగోండి ప్రేమ విషయంలో అర్పణ అయిపోవచ్చు అంటారా తను తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను చూడండి సమర్పణ జీవితం ఇది ప్రాణత్యాగం కాదు ఇది సమర్పణ జీవితం తన్ను తాను క్రీస్తును పోలి నడుచుకోండి ప్రేమైన వారులారా మీకు మీ ప్రేమ విషయంలో మీరు బలిగాను అర్పణముగాను అయిపోవలసి పోలి క్రీస్తు ఏం చూపించిపోయాడు మాదిరిగానంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు తను తాను తగ్గించుకున్నాడు వాళ్ళు దేవుడి స్వరూపమై ఉండి కూడా మానవుని పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు అందుకని అపోసుడు పౌన్ గారు అంటా ఉన్నారు నన్ను పోలింగ్ ఆడుచుకోండి ఇదిగో నేను మీకు కనబడుతున్నాడు కదా మీకు మాదిరిగా ఉంటున్నాను కదా ఈ పత్రికలన్నిటిలో నా గురించి తెలియబడుతున్నది కదా నేను ఎంత ప్రయాస పడుతున్నానో ఈరోజు ఒకవేళ మరణిస్తే ఏమని అక్కడ అకౌంటబిలిటీ మనం చెప్పగలుగుతాం ఎంత సాధించావయా నీకు ఇంత ఆయుష్యనిచ్చాను ఇంత బలాన్ని ఇచ్చాను ఇంత మంచి మార్శక్తిని ఇచ్చాను నీకు కంటి చూపునిచ్చాను బైబిల్ చదవడానికి ఇచ్చాను జ్ఞానాన్ని ఇచ్చాను మరి నువ్వు ఏం సాధించావనంటే ఏం చెప్తాము ఒకరి మీద ఒకరు సనుక్కునే వాళ్ళం ఒకరంటే ఒకరిని పోల్చుకోలేని వాళ్ళం తీర్చి అసూయ వీటితోనే క్రైస్తవ్యం మొత్తం భ్రష్టు పట్టిపోతా ఉంటా ఉన్నా ఎందుకంటే మనము దేవుని పోలి నడుచుకోవాలని మనం దేవుని పోలి నడుచుకోవాలి ఈ జీవితం ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు కానీ దేవుని కోరుతూ అన్నంగా మనం పెట్టాలి అటువంటి మనస్సును కోరుకుంటున్నాడు దేవుడు నువ్వు పన్నంగా పెట్టమని కానీ అటువంటి మనస్సు నీలో ఉందా ఈరోజు మనము పరీక్ష చేసుకోవాలి కాబట్టి పోలిగారు చెప్పిన విధంగా ధైర్యంగా ఈరోజు కుటుంబ సభ్యులకు చెప్పగలుగుతున్నావు సో నేను నడుచుకున్న చిన్న ప్రకారం ఏంటి సండే పోతావు మళ్ళా మండే నుంచి నీ జీవితం నీరే ఆ బూతులు మాట్లాడుతూ లేదనంటే సినిమా రీల్స్ ఏదో ఒకటి ఫోన్ లో చూస్తూ ఎప్పుడు ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటావు లేదనంటే పెద్దవాళ్ళని అగౌరవపరుస్తావు నోటికి ఎంత అంత మాట్లాడుతావు నీకు నచ్చిందే కరెక్ట్ అంటావునా అని ఇంట్లో వాళ్ళు అంటారు మనల్ని ఎందుకనంటే మనం ఆ పోలిక నడుచుకోలేము వాక్యం రోజు చదువుతారు కానీ వాక్యానుసారంగా ఎవరైనా జీవిస్తారా చాలా తక్కువ కదా చాలా తక్కువ వాక్యం చదువుకుంటారు కానీ వాక్యానుసారమైన వాక్యము పోలికగా ఈరోజు ఇప్పుడు అటువంటి రీతిగా నేను బ్రతకాల అని ఎవరూ బ్రతకలేరు కాబట్టి మనం కూడా ఆలోచన చేయవలసిన రీతిగా బ్రతకాలని ఈ లోకం టెప్పర్ వరి ఉన్నది అది ఈ సంబంధమైనది కాదు ఈ భౌతిక సంబంధమైనది కాదు అది మరి ఆక్రీస్తూ ఉండే చోటు కాబట్టి మనం దాని కొరకు ఎటువంటి రీతిగా బ్రతకాలంటే మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనము ఆయనకు అర్పణంగా సమర్పించుకునే జీవితం సమర సమర్పణ జీవితం ఇదిగో ప్రభ ఇంతకాలం నీ కొరకు నేను చేసిందంత చాలా చిన్నది ప్రభావ ఇవి నా కొరకు సిలువలు మరి భూమి వేయించుకొని కూడా మౌనంగా ఉన్నావు ఆ దిబ్బలు తిని కూడా మౌనంగా ఉన్నావు ముళ్ళ కిరీటం పెట్టుకొని పక్కన బల్లెం పొడవుబడి ఆ స్త్రీలందరూ చూస్తుంటే ఆ బట్టలన్నీ తీసేసి అవమానాన్ని ఓర్చుకొని నిండు యన పురుషుడిగా ఉండి అవమానాన్నంతా భరించి చివరికి ఈరోజు మనల్ని అడిగి మనమే అనుకోండి అక్కడ ఉన్నది ఒక్క చుక్క వాటర్ చుక్క కావాలని అడుగుతాడు దేవుడు ఏ ప్రభు ఒక్క అంటాడు ఒక్క చుక్క ఒక్క చుక్క అడిగితే దేవుడా నాకు అది ఇది అని నేను అడుగుతానా ఒక్క చుక్క ఆయనకే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నాకు అది ఇవ్వు ఇది నువ్వు ఇంత తీసావు కదా సిల్వలో నాకు అక్కడ ఇన్ని త్యాగాలు చేశావు కదా ఎవరన్నా చేశారా మనుషులు ఎవరైనా మనుషులను ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఎవరన్నా ఒక్కరన్నా చేశారా ఎవరు చేయలేదు కానీ ఆయన చేశాడు ఆయనకి ఏం చేశావు ఈరోజు అంత త్యాగం చేశాడు కదా తను తాను తగ్గించుకొని రిక్తుడిగా అయ్యాడు కదా మరి ఈరోజు ఏం చేశారు అది ఈరోజు మనల్ని ఆలోచింపచేయాలి ఈరోజు ఏం చేశాం మనం దేవునికి ఇంత చేశాడు కదా మనము ఒకరోజు ఇక్కడ లెక్కల తీర్పులో ఆ మరి నిలబడినప్పుడు మనం నిందారవుతుడుగా సిగ్గపడని వారముగా మనం ఉండాలంటే మనము సమయం ఉండగానే సమయం ఉండగానే మన యొక్క ఇల్లుని చక్కబెట్టుకోవడము ఎవరైతే ఇల్లు చక్కగా లేదో వారిని చక్కబెట్టడము మన యొక్క బాధ్యత ఉన్నది కాబట్టి మనము ఏసుక్రీస్తుని పోలి పౌలుగా చెప్పిన రీతిగా మనం కూడా మన పరిసర ప్రాంతాల్లో మన యొక్క సంఘములో మన యొక్క ఇంటి వారి మధ్యలో ఇదిగో నేను నడుచుకున్న చిన్న ప్రకారం మీరు నన్ను పోలి చెప్పే వారాముగా ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాయండి పరిశుద్ధుడ ప్రభ ప్రేమ గల తండ్రి కృపగల దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు నైనా స్తోత్రాలు ప్రభ నైనా నిన్ను పోలి నడుచుకున్నట్లు కృపందా మేము కూడా తండ్రి అంత ధైర్యంగా చెప్పే విధముగా ఆయన వాక్యానుసారం ఆయన జీవితం కలిగి అయా నడుచుకొని జీవించే వారంగా ఉండనట్లు కృపను దయచేయండి ప్రభ అయా దయతో క్షమించమని వేడుకొని సాయం చేయండి ప్రభ జరగనున్నటువంటి మీటింగ్ అంతట్లో కూడా కృప కనికరములను దయచేయమని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన అందరికీ అందరికి బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ రాడు ప్రెజ్లాడు అందరికీ ప్రైజ్ రాదు అయితే